ప్రేజ్లాడ్ అందరికీ ప్రేయర్ స్టార్ట్ చేసుకుందాము ఈ రోజు స్కైప్ ఆరాధనలో జాయిన్ అయినా మీ అందరికీ మన ప్రభుత్వ పరిశుద్ధనామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను మనం ప్రార్థనతో మీటింగ్ ఆరంభించుకున్నాము శాంతమ్మ సిస్టర్ స్టార్టింగ్ ప్రేర్ చేస్తారు సుజాత సిస్టర్ పాట పాడతారు సిస్టర్ నేను ప్రేయర్ చేస్తాను వాయిస్ బాగలేదు సారీ సిస్టర్ శాంతమ్మ సిస్టర్ కి పాట పాడాలి సారీ సిస్టర్ జలుబు చేసింది ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ మహాగణుడ పర్లోక మందున మా తండ్రి కృపా సత్య సంపూర్ణమైన నా ఏసయ ఈ సాయంత్రకాల కాల సమయం అందు ప్రభ రీతిగా మేము తండ్రి తిరిగి కూడుకుంటకు మరి ఒక దినమును మరొక సాయంత్ర కాలంలో మాకు వందనాలు చెల్లిస్తున్నాం సజీవుల యొక్క నిలబెట్టి ప్రతి ఒక్క బిడ్డను ప్రభ నడిపిస్తున్నందుకు వందనాలయ్యా మా యొక్క టీంలో ప్రభన తండ్రి ఎంతమంది అయితే ప్రభ ఆసక్తితోన్న తండ్రి నీ పాల్గొనాలని ప్రభ పరుగెడుతున్నారు ప్రభ ప్రతి ఒక్క బిడ్డను నా ప్రభ ప్రతి ఒక్క బిడ్డతో మీరు ప్రత్యేక రీతిగా మాట్లాడండి దర్శించండి నా తండ్రి నీకు వాక్ చేత ప్రతి ఒక్క బిడ్డను బలపరచండి భద్రపరచండి నా ప్రభ నా రవక్షకుడో నా విమోచకుడో నా తండ్రి నన్ను పోషించి నా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభన్న తండ్రి మీరు ఇంత మటుకు మా జీవితాలలో మీరు చేస్తున్న ప్రతి మేలును బట్టి ప్రభ ప్రతి కార్యం బట్టి ప్రతి స్వస్థతను బట్టి నీకు కృతజ్ఞత అశ్వతులు ఈ సాయంత్రకాల సమయం ముందు ప్రభ మీ స్వాధీనంలో పరచుకోండి ప్రభన్న తండ్రి ప్రతి ఒక్క బిడ్డని ప్రభన్న తండ్రి ప్రతి ఒక్కరు తోడుకొని రండి ప్రతి ఒక్కరితో మీరు ప్రభ ప్రత్యేక మాట్లాడండి దర్శించండి ప్రభ మాలోని బలహీనతలు మాలోని ప్రభం అని మీకు ఆయాసకరమైన మీకు అంగీకారం ఖాని క్రియలను అన్నింటినీ కూడా తీసివేసి మమ్మల్ని భద్రపరిచి బలపరచండి పరిశుధాత్మ చేత స్థిరపరచండి ఏసీ విశ్వాసంలో ముందుకు సాగుటకు ప్రభ కృప చూపించండి ప్రభ అతని మీ కృప లేకుండా మీ నడిపింపు లేకుండా విశ్వాసంలో కొనసాగుంట చాలా కష్టం ప్రభ ప్రతి ఒక్క బిడ్డన్ ప్రభ ఆత్మచేత అభిషేకించండి అతని వాక్యం ద్వారా మాత మాట్లాడండి ప్రభ వాక్యం అయ్యున్న దేవాణీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభల తండ్రిని యొక్క మహిమ కార్యములు మా యొక్క గృహములలో మీరు జరిగిస్తున్నందుకు నీకు వదనాలు చెల్లిస్తున్నాం ప్రభల తండ్రి ప్రార్థనలు విజ్ఞాపలు అడుగుతున్న ప్రతి బిడ్డ దృష్టి ప్రతి ఒక్కరి పైన ప్రభ నెక్క ఉంటే చాలు నాయన నీ కృపలో కనికరం కలిగి ఉంటే చాలు ప్రభ నా తని నువ్వు వాక్కు చేత ప్రభ పంపి నతని సమస్త కార్యములను చాలా దిద్దువాడవున్నతని నీకు వదనాలు చెల్లిస్తున్నాం ఏసిన తండ్రి ఈ సాయంత్రకాల సమయమందు అందరినీ సమకూర్చండి ప్రభ సంపూర్ణంగా ప్రభల తండ్రి ఘనత మహిమ ప్రభావంలు మీకు చెల్లిస్తూ ఏసఐఎస్ శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ థ్యాంక్ యూ సిస్టర్ ప్రైజ్ శాంతం సిస్టర్ మీరు పాట పాడండి నా ప్రియ నాయకుడా నీరకే క్షణమో క్రీస్తవా నా ప్రియ నాయకుడా ఏ క్షణమో నా కన్నీర్ తోడ చోటకూ దరించుటకు నా నా కన్నీర్ తోడోటూ దరించుటకు నా యేసువా మేఘములా పైనా వేవేగరారమ్ ఎసు వా మేఘములా పైనా వేగరారము క్రిస్త నా ప్రియ నాయకుడా నిరాక ఏ క్షణమో క్రిస్తవా నా ప్రియ నాయకుడా నిరా క ఏ మధ్యాకాశములో పరలో కదు తలతో వచ్చు వేళ మధ్యాకాశంలో పరలోక దూతలతో వచ్చు వేలా నా కొరకు గాయపడినా ఆ మోమును ముద్దాడుటకు గాయపడినా ఆ మోము ముద్దాడుటకు నీటి కొరకై వాంఛించేదన్ నీటి కొరకై వేచిన గూడవాతులా వాదన్ క్రిస్తేసువా నా ప్రియ నాయకుడా నీరాక ఏ క్షణము క్రిస్తేశువా నా ప్రియ నాయకుడా నీరాక ఏ క్షణము దవల వస్త్రము ధరించిన పరిశుద్ధుల సంగమది దవల వస్త్రము ధరించిన సంగమది నీ ధరికి చేరి నేను చేరినేను చే అల్లెపాడుటకు బుద్ధి గలా నిర్మల కన్యకను పోలన్ బుద్ధి గల నిర్మల కన్యకను పోలి పడేదన్ నా ప్రియ నాయకుడా నీరా క ఏ క్షణము క్రిస్తేసువా నా ప్రియ నాయకుడా నీరాక ఏ క్షణమో సూర్య చంద్ర తారాలనే దాటి పరదేశులో సూర్యచంద్ర తారలనే దాటి పరదేశులో ఆ సఫ్టీ కర్ణది తీరానా జీవవృక్ష నిడలో ఆ సొఫ్టీ కర్ణది తీరానా జీవవృక్ష నీడలో నివాసం చేరుటకు వేచియుందో నిత్యమైన నివాసం చేరుటకు వేచియు క్రిస్తేశువా నా ప్రియ నాయకుడా నిరాక ఏ క్షణము క్రిస్తేశువా నా ప్రియ నాయకుడా నీరాక ఏ క్షణము నా కన్నీర్ తోడ చోటకు నన్నదరి చోటకు నాకన్నీర్ తోడ చోటకు నన్నదరి చోటకు నాయస మేఘమూలా పైన వేవేగరారమ్ము మేఘములా పైన వేవే గారము క్రీసేసువా నా ప్రియ నాయ కూడా నీరాకే క్షణము అలెలి ఆ ప్రైజ్ లాస్టర్ ప్రైజ్ లా సిస్టర్ థ్యాంక్ సిస్టర్ మన మధ్యలో ఉన్న శ్రావణ్ బ్రదర్ వాకింగ్ లో బ్రదర్ ప్రైజ్ లా బ్రదర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ లాడ్ అండ్ చాలా తర్వాత రావడం దేవుడి యొక్క అవకాశం ఇవ్వడం దేవుడి నామంకే మహిమ కలిగిన గాక చాలా మంది ఉన్నట్టున్నారు అండ్ ఇయర్స్ నుంచే నడిపింపబడుతుంది ఈ ఆన్లైన్ ఏబిపిఎం గ్రూప్ నుంచి హలే ఆయన నామం మహిమార్థమై ఇది జరుగుతున్నది కాబట్టి ఇంకా కొనసాగుతుంది దీని ద్వారా మేము చాలా బలపడ్డాము అండ్ ఇంకా ప్రభువు ముందుకి ఆయన ఆత్మని ప్రతి ఒక్కరికి ఆత్మానుసారంగా నడిపిస్తూ అందరినీ స్థిరపరుస్తూ బలపరుస్తూ ఉండాలి హెలెయా కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన బ్రదర్స్ సిస్టర్ అందరికీ థ్యాంక్స్ అలాట్ అండ్ ఎన్నో రోజుల తర్వాత కలుసుకోవడం నేను చాలా సంతోషంగా భావిస్తున్నాను అండ్ బ్రదర్స్ అందరికీ సిస్టర్స్ అందరికీ మరి ఒకసారి దేవు నవం వందనాలండి వాక్యంలోకి వెళ్దామండి ఫిలిపిలకు రాసిన పత్రిక అపోసులైన పౌలు ఫిలిపిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఒకటో వచనం చదువుదాం హలో నేను చదివేస్తాను ఎవరో ఉన్నారో గ్రూప్ లో నాకు ఐడియా లేదు సో ఫిలిపిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఒకటో వచనము బ్రతుకుట క్రిస్తే చావైతే లాభము అయినను శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫల సాధకం ఫల సాధనం అయినా ఎడల నేనేమి కోరుకొందునో నాకు తోచలేదు ప్రార్థన చేశామండి స్తోత్రం ప్రభా పరిశుద్ధురా గొప్ప దేవా వేసే మీకు వందనాలు ప్రభా మీ నామం దేవా మేము వాక్యంలోకి వెళ్తుండంగా ప్రభా మీ యొక్క ఆత్మసహాయం మాకు దయచేయండి ప్రభా మీరెంతో గొప్ప దేవుడు ప్రభా మీరు ఆది సంబుధుడు అల్ఫా ఉమేఘ మీరేసు ప్రభా హలెయ కృపగల తండ్రి పశుధ ఈ యొక్క వాక్యం ప్రభ మా జీవితాలలో వెలుగు నింపాల ప్రభ ఈ యొక్క వాక్యం ప్రభ మా నడవేడికని మార్చాల ప్రభ నిర్లక్ష్యమైన జీవితం మేము జీవించొద్దు ప్రభ సోమరితనంలో అసలే ఉండొద్య మీ యొక్క పశుద్ధ ఆత్మ ఓ ప్రభ మీ ఆత్మ నడిపింపు చేత మా అందరినీ మీరు నడిపించి దేవా మీ కృపలో భద్రపచమని ఏసు క్రీస్తు ప్రార్థన చేసినాం తండ్రి హలెయ అపోసలే పావులు ఫిలిపీలకు రాసిన పత్రిక ఇందులో ఆయన ఏమంటున్నాడంటే నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే అంటుండడు హలేలో యా కాబట్టి మనము ఎవరి మట్టుకు బ్రతుకుతున్నాము అనేది ఇంపార్టెంట్ ఇవాళ దేవుడు మనకి జ్ఞాపకం చేస్తుండు ప్రేమపూర్వకంగా ఇది హెచ్చరిక కాదు గద్దింపు కాదు అండ్ నెగిటివిటీ అసలే కాదు ఏసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమ చేతనే ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ప్రేమతోనే స్వీకరించాలా ఎందుకు అంటే ఆయన రాక త్వరలో ఉంది కాబట్టి ఆయన నామంని మహిమపరచడానికి తీర్మానం చేసుకున్న మన జీవితాలు సంపూర్ణతలోకి నడిపింపబడడానికే హలో కాబట్టి ఏమంటుందంటే నామట్టుకైతే బ్రతుకుట్ట క్రీస్తే చావైతే అది లాభమే చావైతే లాభమే అంటుండవు కాబట్టి ఏ దేని మటుకు మనం బ్రతుకుతున్నాం ఈ లోకంలో అనేది ఇంపార్టెంట్ దేవుడు మనకి ఇవాళ ఇది జ్ఞాపకం చేస్తుండేది అంటే కొంతమంది ఈ లోకంలో ఉన్నవాటి కొరకే వాటి మట్టుకే బ్రతుకుతారు ఫుడ్ కోసమే కానీ లేకపోతే ఈ లోకంలో ఆస్తులు అంతస్తులు ఐశ్వర్యాలు కదండి అంతకు మట్టుకే బ్రతుకుతారు కానీ పౌరు భక్తుడు ఇవాళ మనకి జ్ఞాపకం చేస్తుండేంది అంటే నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే అంటుండు నా మట్టుకు అయితే మరి మన మట్టుకు ఎవరి అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఒకవేళ మనం ఏసవ మట్టుకు బ్రతకలేకపోతే మట్టుకు ఆ బ్రతుకు బ్రతికినట్టే కాదంటుండు అదిలోయ అంటే శరీరకంగా బ్రతికి ఉన్నామేమో కానీ ఆత్మీయ ఆత్మీయతలో మనము చనిపోయిన వారి లాగా ఉంటున్నాం కాబట్టి తీర్మానం చేసుకుంటున్న జీవితము బ్రతకాలి అంటే ఏసుప్రభు మట్టుకే మన బ్రతకాల ఆయన మట్టుకు మనం బ్రతుకుతనే ఈ బ్రతుకు మనం బ్రతికినట్టు కాబట్టి చావైతే లాభమే అని ఎందుకు అంటుండంటే ఏసుప్రభు మట్టుకు బ్రతుకుతున్నాడు కాబట్టి చనిపోయిన కానీ ఏసుప్రభు సన్నిధిలో ఉంటామనే నమ్మకము విశ్వాసంతో హలెయ్యా అంత రూఢిగా అంత పరిశుద్ధంగా కదండి జీవిస్తున్న ఆ పౌలు భక్తుడు ఇవాళ మనకి జ్ఞాపకం చేస్తుండు అంత రూఢిగా మనం చనిపోయిన లాభమే అని చెప్పగలుగుతమా ఇంపాసిబులే ఎందుకు అంటే పశుధతలో అంతగా మనం నానబడాలి అంటే వాళ్ళకు వచ్చిన కష్టాలు శ్రమలు శోధనలు ఇరుకులు ఇబ్బందులు అన్నిట్లో నుంచి దేవుడు వాళ్ళని విడుదలిచ్చి కదండి మేలిమి బంగారంలాగా వాళ్ళని తయారు చేసేయండి ఎస్ ప్రభు హలోయ అంతే బాధ అంతే వేదన అంతే కష్టాలు అంతే దుఃఖాలలో మనం కూడా బోతే అట్లాంటి బంగారం లాగా మేలిం మనం తయారవుతాం కాబట్టి ఎవరి మట్టుకు బ్రతుకుతున్నాము అనేది ఇంపార్టెంట్ ఈ లోకంలో కొంతమంది జాబ్ మట్టుకే బ్రతుకుతారు కొంతమంది ఐశ్వర్యాలు అంతస్తులు ఆస్తులు మట్టుకే బ్రతుకుతారు ఇది కావాలి ఇది కావాలి దాని మట్టుకే బ్రతుకుతారు కానీ నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే కాబట్టి మనం కూడా ఏసు ప్రభుకే ఏసు ప్రభు మట్టుకే మనం బ్రతకాల అప్పుడు మనం చనిపోయినా కానీ ఆయన సన్నిధిలో చేరుకుంటాం కాబట్టి అది మనకి లాభమే అలెలోయ ఆ యొక్క తీర్మానంలో మనం బ్రతుకుతేనే ఈ లోకంలో పరిశుద్ధ ఆత్మ చేత మనం బ్రతికిన వాళ్ళం లేకపోతే మనము ఈ శరీరకంగా ఎన్ని ఆస్తులు సంపాదించుకున్నా ఎన్ని ఆడంబరంగా జీవించినా కానీ ఆత్మలో మనము చనిపోయిన ఉంటే మటుకు అలెలోయ కదండి మనం చనిపోతే మనకి లాభం ఉండదు అయితే కొన్ని మీటింగ్స్లకి నేను వెళ్ళిన అక్కడ దేవుడు మాట్లాడుతున్న విధానం రెండే మాటలే ఏసుప్రభు వాళ్ళతో మాట్లాడింది ఏంటి అంటే ఆ ఎడతెగక ప్రార్థన చేయండి అండ్ దీవారాత్రులు ఏసుప్రభు యొక్క వాక్యాన్ని ధ్యానించండి అని చెప్పేసి అల్లు ఆ మీటింగ్స్ లో నన్ను పిలిచినా కానీ నేను వెళ్ళిన అక్కడ చర్చిలో అంతా అలంకరించుకొని స్టార్స్ పెట్టుకున్నారు లైట్స్ పెట్టుకున్నారు ఎవ్రీథింగ్ వెల్ డ్రెస్అప్ అయినారు అండ్ గోల్డ్ వాళ్ళకు కావాల్సిందంతా కూడా ఈ సీజన్ ఫెస్టివల్స్ లో ఎంతైతే రెడీ కావాలో దానికన్నా ఓవర్ రెడీ అయిపోయినారు అయితే నా ఆత్మ గర్ధించింది దేవు దేవుడు వాళ్ళతో మాట్లాడిండు హెల్లుయా నేను ఏసప్రభు ఆత్మ చేత వాళ్ళకి నేను భయపడకుండా చెప్పింది ఏంటి అంటే మీరు ఏదైతే ఈ చర్చనే కానీ మీరు వెల్ డ్రెస్అప్ అయిన అయినారే కానీ అండ్ మీ ఇంట్లో కూడా మీరు అన్నిటినీ డెకరేషన్ చేసుకొని పెట్టుకున్నారు కానీ ఏసుక్రీస్తు ప్రభువు వీటన్నిటిని చూసి మిమ్మల్ని దర్శిస్తాడు అనుకుంటున్నారా అని వాళ్ళని అడిగిన వాళ్ళెవరు కూడా సమాధానం చెప్పలే కానీ వాళ్ళకొక ఆలోచన పాయింట్ అనేది వాళ్ళకి నిజమే కదా ఆకాశం ప్రభుది భూమి ఏచ్చిపోయి ఆయనకి మనం ఎంత డెకరేషన్ చేయగలుగుతాము అసలు డెకరేషన్ వాటి మీద థాట్స్ ఉన్నాయా లేదు కదా కాదండి వాళ్ళతో మాట్లాడుతుండే దేవుడు ఏంటి అంటే నువ్వెంత డెకరేషన్ చేసినావు నువ్వెంత గోల్డ్ వేసుకున్నావు నువ్వెంత సంపాదించినావు అనే దాని గురించి పర్లోక రాజ్యంలో మనకు స్థానం ఉంటుందా అసలు ఉండదు వెరిగి నలిగిన హృదయం ఏసు ప్రభుకి కావాలా మన జీవితాలని యేసు ప్రభుకి మనం సమర్పించుకోవాలా ఆయన కట్టడలను ఆజ్ఞలను మనం పాటిస్తూ యహో భయం భక్తి కలిగి మనం జీవించాలా ఇది ఏసు ప్రభుకి కావాల్సిందే కానీ మన ఇల్లు డెకరేషన్ ఉందా మనం వెల్ రిసెప్ అయినామా లేకపోతే మనకి అన్ని ఉన్నాయా వాటిని చూసి ఎప్పుడు ఏసీ ప్రభు రాదు ఎన్ని సంవత్సరాలు అయిపోయినాయి మీరు ఇట్లా చేయబట్టి మళ్ళీ ఏసీ ప్రభు మేము ఎన్ని ఇయర్స్ నుంచి దర్శిస్తుండో నిజంగానే దర్శించిన జీవితాల మన ఉన్నాయా అని ప్రభు అరుజు వాళ్ళతో మాట్లాడింది కానీ వాళ్ళందరూ కొంచెం డిసప్పాయింట్ అన్నట్టు అనిపిస్తే మళ్ళా దేవుడు కూడా నేను చెప్పిన వాళ్ళకి మనం హైలీ క్వాలిఫై ఉండాలా అండ్ వెల్ డ్రెస్ అప్ అయ్యే ఉండాలా ఈ లోకంలో వెలుగు లక్క మనము ఆ కనిపించాలి కానీ అది దేవుడి నామంకి మహిమకరంగా ఉందా లేదా అనేది ఇంపార్టెంట్ దేవుడు ఎక్కడ కూడా మనని పేద ఉండమని చెప్పలే బీద వల్లాగా ఉండమని చెప్పలే దేవుడు అలా ఉండే ఉంటే చూసే దేవుడు కాదు కదండి కాబట్టి దేవుడు మన ప్రతి ఒక్కరిని ఐశ్వర్యవంతులానే చూడాలనుకుంటుండు ధనవంతులానే చూడాలనుకుంటుండు దేని గురించి అంటే ఏసుక్రీస్తు నామము మహిమార్దమై హె లోయ కాబట్టి బ్రతకాల్సిన బ్రతుకు ఏసుక్రీస్తు మట్టుకే మనం బ్రతకాలా చావైతే అది లాభమే ఎందుకు ఆయన గురించి బ్రతుకుతున్న బ్రతుకు కాబట్టి అది చనిపోయినా మనకి లాభమే హై కాబట్టి దేవుడు ఈ వాక్యం చేత మనందరితో మాట్లాడుతున్నాడు ఏంది అంటే ఆయన రాక అతి త్వరలో ఉంది కాబట్టి వింటున్న వాక్యాలు మనం ప్రతిదినము నెమరు వేసుకుంటూ దీవారాత్రులు ఏసు ప్రభు యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఎడతీగక మనము ప్రార్థనలో గడపాలా అలెలోయ జ్ఞాపకం చేసిన ఏసు మనం త్రోసివేయడానికి వీలేదు ఈ లోకంలో ఎంత ఆడంబరంగా జీవినా ఎంత జీవితం గడిపినా ఏసు మనం బ్రతుకుంటే మటుకు అంతా మనకి వ్యర్థమైపోతుంది కదండి కాబట్టి అలా చేయొద్దని చెప్పి ప్రభువు ఆయన ఆత్మ చేతమని ప్రేరేపిస్తాడు దీవారులు ఏసు ప్రభు యొక్క వాక్యాన్ని ధ్యానించాలంట ఎడ తేగక ప్రార్థన చేయాలంట ఈ లోకంలో మనిషి అన్ని చేయగలుగుతాడు మోటార్ సైకిల్ చేసిండు కార్ చేసేడు హెలికాప్టర్ చేసిండు సైంటిస్టులు పెద్ద పెద్ద చదువులు చదివారు కదండి ఎంతో వింతలు ఈ లోకంలో చేసిరు కానీ మోకరించి ప్రార్థన చేయమంటే మట్టుకు మనిషికి కాని దీవారాత్రులు ఈశ్ ప్రభు యొక్క వాక్యని ధ్యానించే మట్టుకు మనిషికి అది కాని పని అలియా పని ప్రభు కృప బట్టి మనందరం కూడా ఈ ఆన్లైన్ లో ఇన్ని ఇయర్స్ నుంచి నడిపింపబడుతున్నాము అంటే మనందరం కూడా క్రీస్తు కొరకు బ్రతకాలనే ఆశ రోవన్ ఈజ్ పర్ఫెక్ట్ ఇన్ దిస్ ఎందుకు అంటే ఎవరి ప్రతి ఒక్కరి లోపల ఒక వెళ్తీ ప్రతి ఒక్కరి లోపట పర్ఫెక్షన్ లో కావడానికే మనము ఆయన సన్నిధిలో ఆయన పాదాల చెంత చేరి ప్రతిరోజు ఆన్లైన్ లో గడపడానికి ఈ యొక్క ప్రయాసం పడుతున్నాం ఎందుకయ్యా అంటే ఏసు ప్రభు కోసం బ్రతకడానికే చనిపోయినా ఏసు ప్రభు కోసమే చనిపోవడానికే ఈ ప్రయాసం మనం పడుతున్నాం ఎవరు గొప్ప ఎవరు పేరు ప్రఖ్యాతల కోసం కాదు ఏమీ కాదు ఎందుకు మీరు ఇంత రాత్రి వరకు ఏసు యొక్క నామాన్ని మైమపరచడానికి ఆన్లైన్ లో ఆయన వాక్యాన్ని ధ్యానిస్తున్నారు అంటే ఆ ప్రభు యొక్క కృప మా మీద మెండుగా ఉండి ఆయన పాదాల చెంత చేరి ఆయన రాకడం అనంతరం వరకు లేదా మా శ్వాస విడిచేంత వరకు నిరంతరము నిలకడగా ఉండాలనేదే అలే కాబట్టి ఈ తీర్మానంలో ముందుకు వెళ్ళాలనేదే యేసు యొక్క ఆశ కదా నాకే ఎందుకు దేవుడి అన్యాయం చేసిండు నేనే తప్పు చేసినా అనే ఆలోచన మనుషులకు వస్తుంది ఎందుకంటే శరీరంలో ఉన్న మనిషి స్వభావం అది కానీ యేసుప్రభు ఎప్పుడు కూడా ఎవరికి అన్యాయం చేయడు ఆయన శోధనలు శ్రమలు ఎందుకు కలిగేస్తాడంటే ఆయనలో పర్ఫెక్షన్ లో మనం రావడానికి ఏసు ప్రభు ఒకవేళ మనకి అన్యాయం చేయాలని అనుకునేవాడైతే ఆయన రక్తానికి ఆర్చేవాడు కాదు ఆయన రక్షణ మనకి ఇచ్చేవాడు కానే కాదు సంఘాలలో నాకు వేసిన క్వశ్చన్స్ ని బట్టి నేను ప్రభు ఆయన ఆత్మచేత ప్రేరేప ప్రేరేపింపబడిన వాటిని బట్టి నేను మాట్లాడుతున్నా నా జీవితంలో ఎందుకు ఇట్లయింది నాకే ఎందుకు ఇట్లయిందంటే నేను మీ గుండె మీద చేసుకొని చెప్పండి నిజంగా మీకు ఇవి జరగాల్సినయా లేదా లేకపోతే ఆయన అన్యాయం చేసిండారా అంటే లేదు మేము చేసిన తప్పులకి మేము చేసిన తప్పుడు నిర్ణయాలకి మేము చేసిన మనుషుల మాటల తీసుకున్న నిర్ణయాలను బట్టి మా జీవితాలు ఇట్లయినాయి కాబట్టి ప్రచతాపవాడి ఏజ్ ప్రభు చేరి దేవ మా పాపాన్ని మీకు నిర్ణయాలు తీసుకున్నామని చెప్పి కృపను కోరుకుంటే దేవుడు మెండైన దీవెనలు ఇస్తాడు మెండైన మేలులను ఇస్తాడు అలె కాబట్టి ఆ వర్షంలోకి మనం పోవడానికి వీలేదు ఆయన అన్యాయం చేసే దేవుడు అయితే మనకి ఆయన రక్షణని ఇచ్చేవాడు కానే కాదు ఆయన రక్తం కార్చి హలే లోయ ఆయన ఆత్మని మనకి ఇచ్చేవాడు కానే కాదు అంత గొప్ప ప్రేమ ఈ లోకంలో ఎవరు ఇయ్యలేరు కదండి ఏ శ్లో మనకి ఇచ్చినడు ఆ ప్రేమని అది నిలకడగా ఉంచుకోవాలంటే ఎవరి మట్టుకు బ్రతుకుతున్నాము అనేది ఇంపార్టెంట్ నా మట్టుకు అయితే బ్రతుకుట అని పౌల్ భక్తుడు తీర్మానం చేసుకుంటూ మనం తీర్మానం చేసుకోవాలా ఎవరి గురించి బ్రతుకుతున్నాము అనేది హలెయ కాబట్టి బ్రతకమని ప్రేరేపిస్తున్న ఆత్మ ఈ క్షణంలో హలలుయ అది పరిశుద్ధ ఆత్మనే కాబట్టి ఖచ్చితంగా మీరు తీసుకోవాల్సిన తీర్మానము ఆయన మటుకు మాత్రమే బ్రతకడానికి హలెయ్య కదండి యేసు ప్రభు ఎప్పుడు కూడా మనని దీన స్థితిలో అన్యాయం స్థితిలో ఇదే స్థితిలో మనని ఉంచాలని యేసుప్రభు మనని అనుకోడు ఎందుకు ఆయన బిడ్డలు ఎప్పుడు హయ్యర్ పొజిషన్ లోనే ఉండాలని యేసు ప్రభు అనుకుంటాడు కాకపోతే మనుషుల మాటలు తప్పిదాల వల్ల మనము వెనుకబడిపోయి ఉంటాం కానీ ఆయన ప్రచాతప క్షమించమని అడిగితే క్షమించే దేవుడు గొప్ప దేవుడు ఏసు ఆయనకే యుగయుగములకు మహిమ కలుగును గాక కాబట్టి ఆయన నామాన్ని ఎప్పుడు కూడా మహిమపరచాలి మనము ఆయన నామాన్ని మహిమపరచడానికై ఎంతటికైనా మనం ముందుకు నడిపింపబడితే యేసు మనకి తోడుగా ఉంటాడు ఎన్నడ ఎడబాయనన్న గొప్ప దేవుడేష్ ప్రభు ఎన్నడు ఎడబాయనన్న గొప్ప రాజేష్ ప్రభు హలే కాబట్టి ఆయన మనల్ని ఎప్పుడు ఎడబాయాడు కానీ మనమే ఈ లోకంని బట్టి ఈ లోక ఆలోచనలను బట్టి మనం ఎడబాయిస్తుంటాం ఆయన ఎన్నడు కూడా విడవనన్నాడు గొప్ప దేవుడేష్ ప్రభు కానీ మనం ఈ లోకపు మాటలను బట్టి ఈ లోకపు శ్రమలను తట్టుకోలేక ఈ లోకపు వేదన బాధను తట్టుకోలేక పాపంతో మనం ఏమవుతామంటే దేవుణ్ణి విడిచిపెట్టేసేస్తాం హలో లుయ అలాంటి జీవితం చాలా ఇంకా మనకి ఇది ఆక్ర సమయం ఎండ్ టైమ్స్ లో ఉన్నాం కాబట్టి ఎప్పుడు కూడా ఆయన ఆత్మహశ్యమై ఆత్మీయతలోకి మనం నడిపింపబడుతూ ఉండాలా ఏ స్ ప్రభా తీర్మానం చేసుకుంటున్నాము మేము నువ్వు లెఫ్ట్ వెళ్ళామంటే మేము లెఫ్ట్ వెళ్తాం ఎస్ మేము రైట్ వెళ్ళామంటే మేము రైట్ వెళ్తాం ఎస్ అనే తీర్మానము మనకి ఎంతో అవసరం నిర్లక్ష్యంగా అసలు జీవించొద్దు సైతాన్ గారు కొడుతున్న దెబ్బల్ని ఆ ఏముందిలే అని మనం నిర్లక్ష్యంగా తీసుకొని ముందుకు పోవడానికి వీలు లేదు ఎందుకంటే పాపులని క్షమించిన గొప్ప దేవుడు పరిశుద్ధులని ఇంకా ఎక్కువగా ఆయన హృదయానికి హత్తుకొని ఉంటాడు పాపులని కృపా కనికరం చూపిస్తున్న గొప్ప దేవుడు పరిశుద్ధంగా జీవించాలనుకుంటున్న మనము తప్పిదాలు చేసినా కూడా ఆయన ఇంకెక్కువ మన మీద మెండైన కృప చూపిస్తాడు కదా హలో దొంగ దొంగతనం చేసిన ప్రభు ఆయన కృప చూపిస్తాడు కరుణ ఆయన దయ ఆయన జాలి ఇంకా మెండుగా ఉండాలి కదా కాబట్టి ఆయన ఉంచే గొప్ప దేవుడు ఆయన నడిపించే గొప్ప దేవుడు కాబట్టి ఆ గొప్ప దేవుని కలిగి మనము ఆయన మట్టుకు మట్టుకే బ్రతుకుదాం బ్రతికినా ఏ కోసమే బ్రతకాలా చనిపోయినా ఏ కోసమే చనిపోవాలా అనే తీర్మానము మన లోపట ఉండాలి అలా కాబట్టి ఇంకో వచనం చూపియాలని అనుకుంటున్నా అపోస్ రోమియోలోకి రాసిన పత్రిక పద్నాలుగవ అధ్యాయము ఏడవ వచనం మనలో ఎవడును తన కోసమే బ్రతకాడు ఎవడును తన కోసమే చనిపోడు మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము చనిపోయినను ప్రభు కోసమే చనిపోచున్నాము కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభువారమై ఉన్నాము హలెయ్య ఊకే బ్రతుకు చావు గురించే చెప్తుండు ఏమైందో ఏమైనాకే అని అనుకుంటారా అట్లేం లేదు ఆయన నామాన్ని మహిమపరచడానికై ప్రయాసపడాలని ముందుకు వెళ్తున్న నాకు దేవుడు ప్రేరేపించిన వాక్యాన్నే హలెయ మనందరము పరిశుద్ధంగా ఆయన రాకడలో మనం సిద్ధపడి ఉండాలి ఆయన తీర్మానంలో నిలకడగా ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఎందుకంటే దీవారాత్రులో వాక్యాన్ని ధ్యానించే ఈ టీం ఉంది అండ్ సర్వ సత్యంలోకి ప్రయాస పడాలి అని ఈ టీం ఒకటి ఉంది ఎప్పుడు కూడా ఆత్మలో మెలకువగా అన్నిటినీ కనిపెట్టడానికి ఈ టీం ఒకటి ఉన్నదని నాకెక్కువ విశ్వాసం హలెయ వాక్యాలను కూడా నెమ్మరు వేస్తూ నెమ్మరు వేస్తూ సర్వ సత్యంలోకి నడిపించే ఇదొక టీం ఉంది హైలుయ ఒడిదుడుకులు చిన్న చిన్న ఉంటాయి కానీ ప్రభు ఆయన కృపలో అందరినీ సరి చేసుకుంటూ ముందుకు వెళ్తుంటాడు నేను గొప్ప నేను గొప్ప అని ఎవరము లేము ఈ లో ప్రభువే గొప్ప అని నడిపింపబడే కాబట్టి ఈ ఆయన నామాన్ని మేమపరచాలనుకుంటున్నా ఇది ఏదైతే నడిపింపబడుతున్న ఈ టీం ఉందో ఆయన కృపలో ఉన్నట్టే కాబట్టి ఏమంటుంది ఇక్కడ మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము ఏసు ప్రభు కోసమే మనం బ్రతుకుచున్నాం అనమాట అలెయ్యా కాబట్టి ఇంకేమంటుండు చనిపోయినను ప్రభు కోసమే చనిపోచున్నాము కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభు వారమై ఉన్నాము అలెలోయ మనం ఏసు ప్రభు వారమై ఉన్నాము బ్రతికినా కూడా చనిపోయినా కూడా మనం బ్రతకాల ఏసు ప్రభులో బ్రతకాల చనిపోయినా కానీ ఏసు ప్రభులోనే చనిపోవాలా అలెలుయ ఆ తీర్పు మనం మనం ముందుకు రావాలా ఉండడం కష్టమే దాని దగ్గర శ్రమలు వస్తాయి దాని దగ్గర కష్టాలు వస్తాయి దాని దగ్గర దుఃఖంలోకి వెళ్తాము అలెలుయ బాధ కలుగుతుంది వేదన కలుగుతుంది రోదన కలుగుతుంది కానీ అన్నిట్లో విజయం ఇచ్చే గొప్ప మహిమ రాజు యేసు మనకున్నాడు ఆ విషయం మనం మర్చిపోవద్దు అలెలుయ ఆత్మచేత నడిపింపబడాలనుకుంటున్న మనము అన్నిటికీ సిద్ధపడి ఉండాల్సిందే ఇది ఒక యుద్ధము యుద్ధ రంగంలో మనం నడిపింపబడాల్సిందే కాబట్టి అయన కృప చేత మనం నడిపింపబడుతున్నాము కాబట్టి ఆయన కృపలో మనం నడిపింపబడాలా ఆయన నామం మహిమార్థమై మనం నడిపింపబడాలా బ్రతికినా ఏ స్ట్రో కోసమే బ్రతకాలనేది నా ఆశ అందరూ కూడా అదే ఆశ కలిగి ఉండాలనేది నా ఆశ ఆయన కృపలో అందరం ఉండి ఆయన నామాన్ని మహిమపరచాలా ఆయన నామం ని ఘనపరచాలా ఎల్లప్పుడూ దీవారాత్రులు ఆయన వాక్యాన్ని ధ్యానించాలా ఎడతీగక మనం ప్రార్థన చేయాల సో అందు గురించి అనేసే దేవుడు మనతో ఇవాళ బ్రతికినా కానీ ఈశ్వవు కోసం బ్రతుకుదాము చనిపోయినా కానీ ప్రభు కోసమే మనము తీర్మానం చేసుకొని ముందుకు వెళ్దాం కాబట్టి మనము ప్రతి ఒక్క విషయంలో ఆయన నామాన్ని మహిమపరచడానికి బ్రతకాల్సిందే ప్రతి ఒక్క విషయంలో ఆయన నామంని మనం గణపరచడానికే మనము బ్రతకాల్సిందే కాబట్టి నేను చిన్న ఉన్నప్పటి నుంచి ఈ వాక్యాలను ధ్యానించడమే కానీ లేకపోతే చర్చిలోనే నేను పెరిగినను అట్లనే పిల్లలతో ఆడుకుంటా అట్లనే చర్చిలో నడిపింపబడుతూ అట్లా పెద్దగా అయిపోయినా అయితే నాకు బాగా అన్న వాక్యం చెప్పడానికి వచ్చే వచ్చేవాడు అక్కడ చర్చిలో సో నాకు అన్న వాక్యం అంత అర్థం కాకపోయేది నేను చాలా చిన్నగా ఉండే నాకు తెలిసి సిక్స్త్ సెవెన్త్ క్లాస్ అనుకుంటా ఆ టైంలో అన్న వచ్చి వాక్యం చెప్తుండే కానీ నాకేం అర్థం కాకపోయేది ఏం దబ్బా ఏముంది అంతగానో వింటా ఉంటారు ఏం దబ్బా అని అనుకునేవాన్ని కానీ అప్పుడు చాలా చిన్న ఏజ్ కాబట్టి నాకు అర్థం కాకపోయేది మళ్ళీ అన్న వాక్యం చెప్పడానికి చర్చ అంతా ఊకేవాడిని అన్న వాక్యం చెప్పడానికి మైకు సిద్ధపరచేటోడిని కార్పెట్లు వేసేవాడిని అన్ని వేసేవాడిని ఆఫ్టర్ హాఫ్ అవర్ ముందే వాటర్ కావాల్సే వాటర్ పెట్టేసేటోడిని ఎవ్రీథింగ్ వేసేటోడిని కానీ నేను కూర్చోకపోయేవాడు ఎందుకు అంటే నాకేం అర్థం కాదు కేరుబ్బులు అంటాడు సేరుబ్బులు అంటాడు ఇంకేమేమో అంటారు ఇంకేమేమో అంటారు మనకి అవుట్ ఆఫ్ ద బార్డర్ ఉంది వాక్యం అని అనుకునేటుని చాలా చిన్నజ్ కాబట్టి అప్పుడు ఆ టైంలో థాట్స్ ఉండే దాని తర్వాత దగ్గర దగ్గర ఒక సిక్స్ సెవెన్ మంత్స్ ఇట్లనే కార్పెట్స్ వేయడము మైక్ సిద్ధపరచడము అన్నకి వాటర్ కావాలంటే అక్కడ అన్ని సిద్ధపరిచి వెళ్ళిపోయటం నేను సేవకి వెళ్ళిపోయేటో సంథింగ్ ఏదో వెళ్ళిపోయేవారు కానీ నాకు అక్కడ ఆ పాస్టర్ ఒకసారి ఏం చెప్పిండంటే ఎక్కడికి పోతున్నావు నువ్వు అంటే నేను పలానా సేవకి వెళ్తున్నా నైట్ చోట్కి వెళ్తున్నా ఇట్లా అంటే లేదు లేదు నువ్వు పోయి బైబుల్ స్టడీలో కూర్చోవు బైబుల్ స్టడీలో కూర్చుంటే నీకు జ్ఞానం వస్తుంది అని చెప్పిండు ఆయన హలే అప్పుడు ఏ జ్ఞానం లేనో నీ అయితే ఎప్పుడైతే ఆ మాట అన్నాడో నాకు ఇంకా అదే బైబిల్ స్టడీలో కూర్చోవాలి జ్ఞానం వస్తుంది బైబిల్ స్టడీలో కూర్చోవాలి జ్ఞానం వస్తుంది అనేసి ఆ పాస్టర్ అన్నాడు కదా నాకు అదే రిజనేట్ అయింది దాని తర్వాత నేను వచ్చి బైబిల్ స్టడీలో కూర్చున్నా ఫస్ట్ డే అన్న వాక్యం స్టార్ట్ చేసేడు అప్పుడు చాలా గంభీరంగా చెప్పేటాడు అన్న ఇంత స్మూత్ గా పోయేది కాదు వాక్యము ఆ చూపించేవాడు అన్న నేను చాలా చిన్నగుండే అయితే అన్న ఆది కాండం నుంచి స్టార్ట్ చేసిండు ఆది కాండము నిర్గమ్మ లేవియా కారణము ఆ ఫిఫ్త్ కాండం ఏదైతే ఉండేనో ద్వితీయోపదేశ కాండం అక్కడికి వచ్చినాక నేను వచ్చిన అయితే అన్న వివరించి చెప్తుండు స్కిట్ చేసి పలానా పలానా ఇది పలానా పలానా ఇది అంటే నాకేమీ అర్థం అవుతలేదు ఏదో అర్థమైనట్టే ఉంది కానీ అర్థమవుతలేదు ఫస్ట్ అటెంప్ట్ ఏ మధ్యలోకి వెళ్ళి లేచి వెళ్ళిపోయినా మళ్ళా సెకండ్ అటెంప్ట్ ట్యూస్డే రోజు సండే రోజు ఉండేది అద్ద వాక్యం ఇంకా బాగా గుర్తుంది స్టార్ట్ అయింది మళ్ళా వాక్యం స్టార్ట్ అయింది ఏందో అర్థమైనట్టే ఉంది మళ్ళా అర్థం కావట్లేదు ఏందబ్బా అనుకున్నా మళ్ళా నెక్స్ట్ అటెంప్ట్ కానీ అటెంప్ట్స్ మాత్రం వదలలే ఎందుకు ఆశ్చర్యపోయిడు జ్ఞానం వస్తుంది నేనైతే ఫుల్ అజ్ఞానినే నా బ్రెయిన్ లో ఏం లేనే లేదు కాబట్టి నేను జ్ఞానం పెంచుకోవాలా అని చెప్పి అప్పుడు అట్లా అయితే ఒకరోజు అన్న వాక్యం చెప్పుకుంటా చెప్పుకుంటా మీరు ఏసుప్రభుని నమ్ముతారా ఎంతగా నమ్ముతారు అంటే మేము చాలా ఎక్కువ నమ్ముతామన్నా ఏమన్నా చేస్తామన్నా అన్నట్టు కింది నుంచి వాళ్ళు కామెంట్స్ వేసారు అయితే మీరు ఎట్లా పట్టుకోవాలి తెలుసా ఏసుప్రభుని మీరు జిడ్డులాగా పట్టుకోవాలి ఏసుప్రభుని అనేసి అన్న చెప్పడం ఆ జిడ్డు అనే వాక్యం నేను ఎప్పుడైతే విన్నానో అప్పటి నుంచి పట్టుకునే ఏసుప్రభుని జిడ్డులాగా ఇప్పటి వరకు ఆ జిడ్డు ఇంత బాగుంటుంది అనుకోలే అప్పటి నుంచి మంగళవారం రోజు చెప్పింది అనుకుంటా అన్న ఏ మీరు జిడ్డు పట్టుకోవాలి వద్లనే వదలొద్దు అని అప్పటి నుంచి స్టార్ట్ అయింది వాక్యంలో ఆ సారము ఆ వాక్యంలో దేవుడు నడిపింపే నడిపింపబడే విధానము అన్ని కిట్ వేసుకుంటా చూపించుకుంటా చిన్న ఉన్నప్పటి నుంచి వాక్యాలు రాసుకోవడం అప్పుడు నేను పట్టుకున్న బైబిల్ ఇది ఇప్పటి వరకు నా దగ్గర అదే పాత బైబుల్ ఉన్నాయి అన్న చెప్పిన ప్రతి ఒక్కటి రాసే ఉన్నాయి ఇంట్లో పెన్నుతోని ఇప్పుడు అన్న చెప్తున్న వాక్యాలన్నీ కూడా అప్పుడు బైబిల్ పక్కనే మేము పెట్టుకొని డైరీ పెట్టుకొని రాసుకునే వాళ్ళం రాసుకోమని చెప్పి అన్న ఇట్లా నోట్స్ లాగా మీరు మెయింటైన్ చేయాలని అప్పటి నుంచి స్టార్ట్ చేసిన హెలెలుయ అన్న గురించి గొప్ప చెప్పట్లేదు కానీ ఏసు ప్రభు ఏసు ప్రభు యొక్క వాక్యంలోని ఆ యొక్క ప్రేమ ఆ సారాన్ని మాకు రుచి చూపించిండు ఆయన నామం మైమార్దం అయ్యే ఆయన రుచి చూచి ఎలా తెలుసుకోవాలో ఒక్క మాకు పక్క ఒక గైడ్ లైన్స్ ఉండి అన్న మాకు ముందుకు నడిపించిండు అదిలోయ అప్పుడు నుంచి ఇంకా ప్రతి ఒక్కటి మంగళవారం మీటింగ్ అవుతుంది బైబిల్ స్టడీ అవుతుంది అంటే హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టేటోట్ హాఫ్ అన్ అవర్ ముందే మళ్ళా జాడు కొట్టేసేసి కార్పెట్స్ వేసేసి మైకు పెట్టేసి ప్రాపర్ గా సిద్ధపడి ఉంటుండే హెలెయ్యా అట్లా అన్ని నేర్చుకొని నేర్చుకొని ఇప్పటి వరకున్న జర్నీలో ఎన్నో బాధలు ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందులు ఎన్నికులు తెలియలేని రోదన ఉన్నా కూడా ప్రభు సహాయాన్ని ఆయన ఉన్నా ఆయన కనపరిచిన విధానం ఎన్నడు ఎడబాయను విడవను ఎడబాయను అని ఇచ్చిన వాగ్దానాన్ని ఎప్పుడు కూడా మర్చిపోలేదు గొప్ప దేవుడు ఎస్సు ప్రభు ఆయనను తెలుసుకోవడమే ఈ జన్మకి ఒక ధన్యత ఆయన కృపలో నిరంతరం ఉండాలనేది ఒక ఆశ కాబట్టి ఎవ్రీడే అన్న మీతో మాట్లాడుతున్నాడు దేవు ద్వారా దేవుడు తెలియజేసిన మాటలన్నీ కూడా మీతో డిస్కషన్ చేస్తున్నాడు కీప్ ఇట్ సేఫ్లీ అండ్ మీరు చాలా వాటిని ఎవ్రీడే మీ జీవితంలో అవలంబించుకొని రిజినేట్ చేయాలా మీరు వాటిని ఆత్మ వరాలు వరాలు ఫలాలు వాటిని ఎట్లా మనము మన లైఫ్ లో అవలంబించుకోవాలో యూ విల్ లర్న్ ఎవ్రీథింగ్ మీరు ప్రతి ఒక్కటి నేర్చుకున్నారు అండ్ మీరు అదే విధంగా బ్రతుకుట ఏజ్ ప్రభే చావైన ఏజ్ ప్రభే అనే తీర్మానంలోనే ఉంటారు ఎంతో వర్స్ట్ సిచ్యువేషన్ లో ఉన్న దేవుడు మమ్మల్ని పట్టుకొని ఆయన కృప ఇక్కడి వరకు నడిపించి ఎన్నో సంఘాలు తిరుగుతాం మేము ఇట్లా సేవ చేస్తామని మా జీవితంలో ఎప్పుడు అనుకోలేదు కానీ ఒకటైతే విశ్వాసం ఉంది ప్రతి శ్వాస వరకు ఆయన నామాన్ని మహిమపరుస్తూ ముందుకు వెళ్ళాలి అనేక యువతుని ఆయన తట్టు ఆకర్షింపజేసి ఆయన రాజ్యంలో మేము కూడా ఆయన కృపను బట్టి ముందుకు నడిపింపబడాలి కాబట్టి వాక్యం ద్వారా మనకి దేవుడు మాట్లాడినాడు బ్రతుకుతే ఏ రవ్ కోసమే బ్రతకాలి చనిపోయినా ఏ శ్రవ్ కోసమే చనిపోవాలనే తీర్మానము ఇవాళ మరొకసారి ప్రభు మనకి జ్ఞాపకం చేసిండు అండ్ ఐ థ్యాంక్ ఎవ్రీ బ్రదర్ రవి అన్న అండ్ ఎవరెవరు ఉన్నారో గ్రూప్ నాకు తెలియదు బట్ ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అవకాశం ఇచ్చినందుకు అండ్ నేను రాకపోయినా కానీ నాకు కాల్ చేసి దిలీప్ బ్రదర్ రమణి కాల్ చేస్తా ఉంటాడు అన్న నాకు ఈ బీజింది ఆ బీజింది అని చెప్పినా కానీ పవం ఆయన ఎప్పుడు కూడా విసుక్కోలేదు అండ్ ఆ విషయంలో నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నా దిలీప్ అండ్ గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండ్ చంద్రశేఖర్ అన్న ఆల్సో అన్న కూడా చాలా చాలా థ్యాంక్స్ అండ్ ఈ అవకాశం పంపించిన మీ అందరికి కూడా వందనాలు అండ్ ఈ వాక్యంతో పాటు ప్రభు మీ అందరినీ దీవించి ఆశీర్వదించును గాక ఆమె ప్రార్థన చేద్దాం స్తోతం ప్రభా పరిశుద్ర వేసే మీకు వందనాలు ప్రభ దేవం మీ నామ వాక్యం చేత మాతో మాట్లాడినారు ప్రభ మా హృదయాలను స్థిరపరిచినారు ప్రభా బలపరిచినారు ప్రభ ఇదిగో ప్రభ మేము బ్రతికినా మీ కొరకే బ్రతకాలా ప్రభ చనిపోయినా ప్రభా మీ కొరకే చనిపోవాలా ప్రభ అలాంటి తీర్మానంలో మాకు ఓ దేవా మీ యొక్క ఆత్మ నడిపింపు చేత నడిపించండి పాపానికి మేము లొంగొద్దు ప్రభ పరిశుద్ధతకే మేము లొంగాలా ప్రభా దేవ మీ యొక్క దయకి మేము లొంగాల మీ యొక్క కృపకి మేము లొంగాలా ప్రభా మీ యొక్క భయం భక్తి కలిగి ప్రభా ఈ లోకంలో మేము జీవించాలా ప్రభా మీరుంటే మాకు చాలేజ్ ప్రభా మీ మాట సెలవిస్తే చాలేజ్ ప్రభ అలెలుగా మీ చూపు చాలేస్ ప్రభ మీరెంతో గొప్ప దేవుడు ప్రభ మీ రాజాది రాజు ప్రభ మీరు ప్రభులకు ప్రభుడు ప్రభ మీరు దేవాది దేవుడు ప్రభ ఆకాశం ప్రభ మీరు సృజించిన రయ భూమి మీరు సృజించిన రయ మీద మేము మొర ప్రభా ప్రయాసపడుతున్నాం ప్రభ మమ్మల్ని విడిచిపెట్టద్దయా ఓ ప్రభా మీకు వందనాలు తండ్రి ఓ ప్రభా మీకెంతో లెక్కలేరని వందనాలు ప్రభా మా ప్రయత్నాన్ని మీరు చూడండి ఎవ్రీడే ప్రార్థనలో గడపాలనుకుంటున్న ప్రయత్నాన్ని చూడండి ఎవ్రీ డే మీ యొక్క వాక్యాన్ని ధ్యానించాలనుకుంటున్న ప్రయత్నాన్ని మీరు చూడండి ప్రభా విసిపోవద్దు ప్రభా మేం బేసారి పోవద్దు ప్రభా నిర్లక్ష్యంగా జీవించొద్దు ప్రభా ఎడతీగ ప్రార్థన చేయాలా ప్రభ ఆ విశ్వాసంలో పడిపోవడానికి వీలేదయా చెడ్డి బిడ్డలాగా మీ పాదసన్నికి ముందు కూడి దేవా మీ వాక్యాలను ధ్యానించి దేవా మేము నేర్చుకోవాలో ప్రభా మీ సహాయం లేనిది మేము చేయలేం ప్రభా మీ ఆత్మ లేని ప్రభా మేము చేయలేం ప్రభ మీరు తోడుగుండండి ప్రభా మీరు నీడగుండండి ప్రభా దేవ మహిమన్నత గొప్ప మీకే యుగ మహిమ కలుగును గాక సర్వాధికారి సత్య ఆత్మస్వరూపి మృత్యం చేయడా రాజా నా రక్షక ఏసునాథ ప్రభా మీకు వందనాలయ ఓ పరిశుద్ధరా ఏసయా మీరే గొప్ప దేవుడు తండ్రి మీరే రాజాది రాజు ప్రభా ఎలెలియోన్ మీకు వందనాలు ప్రభా ఎలెల్షెదాయ్ మీకు వందనాలు ప్రభ ఎల మీకు వందనాలు ఇస్ ప్రభా మీరే గొప్ప తండ్రి మీరే గొప్ప రాజు ప్రభ సర్వనత దేవ టీమంతటినీ ప్రభా మీరింకా ఆత్మీయులతలోకి బలపరచండి స్థిరపరచండి ప్రభ ఇంకా అనేకులు రావాలా ప్రభా దేవ మీ యొక్క ఆత్మని ప్రభ పొందుకొని విజృంభించి సేవ చేయాలయా ఈ యుద్ధరంగంలో ప్రభ యుద్ధం చేసే ప్రతి ఒక్కరిని మీరు లేవనైతే అండి ప్రభా మీరే తోడుగా ఉండండి మీరే నీడగా ఉండండి ప్రభా మీరే గొప్ప దేవుడు ప్రభ మీ రాజాది రాజు ప్రభ తోడుగా ఉండి మీరు నడిపించి ప్రభా మీరే మహింపొందమని యేసుక్రీస్తు నామమ్మ ప్రార్థన చేస్తున్నాం తండ్రి థ్యాంక్ యూ బ్రదర్ ప్రైజ్ లో అందరికీ ప్రైజ్ లా బ్రదర్ థ్యాంక్ బ్రదర్ దిలీప్ బ్రదర్ అంశాల గురించి ప్రార్థిస్తారు మహాపరిశుద్ధుడ మహోన్నతుడ గొప్ప దేవ కృప కనికరం తండ్రి జీవం కలిగిన దేవా మీకు వందనాలు కృతజ్ఞతలు స్థుతులు నాయన స్తోత్రములు తండ్రి ఇదిగో తండ్రి ఇంతవరకు నాయన యొక్క వాక్యం ద్వారా ప్రభా నాయన మీరు మాతో మాట్లాడినారు తండ్రి కాబట్టి ప్రభా మేము కూడా తండ్రి మా శరీరములను సజీవ యాగముగా మీకు సమర్పించుకునే తండ్రి మీ కొరకు తండ్రి మేము జీవించాలా నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగి తండ్రి మేము ఉండాలా తండ్రి కాబట్టి అలాంటి ప్రయాసముతోనైనా మేము ముందుకు వెళ్ళటకు మీ సహాయం దయచేయండి ప్రభా నాయన మా జీవిత యాత్రలో ఎన్ని గాలులు వచ్చినా పెన్ను తుపానులు వచ్చినా మాకు ఎలాంటివి సంభవించినా గాని తండ్రి విశ్వాసానికి కరత దాన్ని కొనసాగించు వాడవైనా నీ వైపు చూస్తున్నాయి అయినా ఈ యొక్క పరుగు ముందుకు పోవాలా తండ్రి ప్రతి విషయంలో ప్రభా నాయన నీ ఆధారపడి నిన్ను నమ్ముకొని నీ ద్వారా సహాయం పొందుకుంటూ సమస్తమును నాయన మా యొక్క విశ్వాసం ద్వారా విజయం పొందులాగునా ఈ లోకంలో వచ్చే ప్రతి వాటి మీద ఈ లోకమును జయించేది మన విశ్వాసమే అన్నావు తండ్రి అట్టి విశ్వాసము కలిగి మేము ముందుకు పోవటకు సహాయము దచ్చేమని ప్రార్థిస్తున్నాం తండ్రి అపస్తుడైన పౌలు ఏ రీతిగా నా మట్టుకు బ్రతుకుట క్రిస్తే చావైన మేలే అని తను ఎట్లయితే సమర్పణ కలిగి తండ్రి నీ కొరకు రోషముతోనైనా మీ ప్రేమ కలిగి మీ మనసు కలిగి మీ వలే మారి ఆత్మల పట్ల భారంతోనైనా ఎంతగానో అతను ప్రయాస ఎంతగానో తండ్రి తన జీవిత తండ్రి ఆ రీతిగా నాయన ముందుకు అడుగు వేసిండు ప్రభావ కాబట్టి మేము కూడా నాయనా మీ మనసు కలిగి మీ ప్రేమ కలిగి మీ ఉండి ఉండినైనా మేము కూడా నశించిపోతున్న ఆత్మలని రక్షణలోకి నడిపించాలా చీకటిలో ఉన్న ప్రజలందరినీ ప్రభా యొక్క వెలుగులోనికి నడిపించాలా ఎంతో మందిని ఆయన తండ్రి వారి పాపాలు ఒప్పుకొని మారు మనసు పొంది బాప్తిస్మం పొందేలాగా తండ్రి మాకు పిలుపును ఏర్పాటును నిత్యం చేసుకొని ప్రభా ఈ లోకంలో మీరు ఉన్నప్పుడు ఏ రీతికైతే తండ్రి అనుగ్రహించిన పని సంపూర్ణంగా నెరవేర్చినైనా మీరు తండ్రిని మహిమపరిచినట్టు మీరు మాకిచ్చిన పనిని మేము కూడా ఆ రీతిగా సంపూర్ణంగా నెరవేర్చి ఈ లోకంలో మీరు మా పట్ల కలిగి ఉన్న ఉద్దేశాన్ని యొక్క చిత్తాన్ని సంకల్పాన్ని నెరవేర్చి ఒక దినం నాయన నీ ఎదుట ధైర్యంగా నిలబడే వారిగా ఉండటకు సహాయం దయచేమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇదిగో కొన్ని ప్రార్థన అంశాలు నీ సన్నిధికి వచ్చి నీ పాదాల యకు వచ్చి నాయన మేము ప్రార్థిస్తుండగా నాయన మా ప్రార్థనల మీద నీ కనుదృష్టి ఉంచండి నీ చెవులు మా ప్రార్థనలు వినమని అంగీకరించమని మేము ప్రార్థిస్తున్నాం దేవా ఇదిగో నా తండ్రి మా దేశం గురించి మా దేశ ప్రజల గురించి నాయన మేము ప్రార్థిస్తున్నాం దేవా తండ్రి బహు విగ్రహారాధన ఉంది ప్రభానైనా మనుషుల్లో స్వార్థం ఉంది ధనాపేక్ష ఉంది ప్రభానైనా తండ్రి ఎంతో మంది నాస్తికులు ఉన్నారు విగ్రహారాధికులు ఉన్నారు దొంగలు ఉన్నారు నరహత్య చేవారు ఉన్నారు వ్యభిచారకులు ఉన్నారు తండ్రి ఈ లోకంలో ఇంకా ఎన్నో గ్రామాల్లో ఎన్నో ప్రాంతాల్లో తండ్రి ఎంతో మందికినైనా ఇంకా నీ సువార్త ప్రకటించబడలేదు ప్రాభ నీ సువార్త సకల జనులకు ప్రకటించిన తర్వాతనే అంతమన్నావు ప్రాభ కాబట్టి ఎక్కడైతే నాయన ఈ దేశంలో సువార్త ప్రకటించబడలేదో అక్కడ నీ సువార్థ ప్రకటించబడాలా మనుషులు నాయన నువ్వు రక్షకుడిగా అంగీకరించాలా వారినైనా తండ్రి వారి పాపాలు ఒప్పుకొని నాయన నీ ద్వారా రక్షణ పొందాలా ఈ దేశంలో ఉన్న ప్రతి ప్రజలందరూ ప్రభా ఆ రీతిగా రక్షణ పొందాలా ప్రభా ఏ ఒక్క వ్యక్తి ఏ ఒక్క ఒక్క ఆత్మ కూడా నశించిపోవడం నాయన నీ చిత్తము కాదు ప్రభా కాబట్టి మనుషులందరి కొరకున్నాయన నో ఈ లోకానికి వచ్చిన దేవుడు అవుతండ్రి కాబట్టి మా దేశ ప్రజలందరూ రక్షణ పొందాల ప్రభావ నేను నమ్ముకొని తండ్రి నీ ద్వారా నిత్య జీవం పొందుకోవాలా కాబట్టి ఇంకా నా తండ్రి నాయన నాయమో ఏ రీతికైతే తండ్రి ఆలోచన ఉన్నాడో అదే ఆలోచన ఈరోజు ఎంతో మంది కలిగి ఉన్నారు ప్రభునైనా కాబట్టి మిమ్మల్ని ఒప్పుకోలేని వారిగా ఉంటున్నారు అంగీకరించలేని వారిగా ఉంటున్నారు నీ అందు విశ్వాసం ఉంచలేని వారిగా ఉంటున్నారు వారి యొక్క మనోనేత్రాలు విప్పండి వారి గుడ్డితనం నుంచి వారికి స్వస్థత దయచేసి ఏసుక్రీస్తు ప్రభువే నిజమైన దేవుడు సత్యం దేవుడు ఆయన ద్వారానే పాపక్షమాపణ అనే తండ్రి ఈ లోకంలో ఈ దేశంలో ఉన్న ప్రతి వాణి మోకాలునైనా నీ నామములో వంగాల ప్రతి నాలుక తండ్రి మిమ్మల్ని ఒప్పుకోవాలా అంగీకరించాలా కుమారుని ఎందు విశ్వాసం ఉంచని నిత్య జీవం లేనివాడు ప్రభా కాబట్టి ఈ దేశంలోనైనా ప్రతి ఒక్కరూ ఆ రీతిగా నీ ఎందు విశ్వాసం ఉంచేవారిగా ఈ దేశమంతా రక్షణ పొందులాగినా ఈ దేశంలో ప్రభా నీ యొక్క రక్షణ కార్యం జరిగించమని మేము ప్రార్థిస్తున్నాం దేవ అలాగే తండ్రి ఎవరైతే పడిపోయిన సేవకులు ఉన్నారో తండ్రి మరలా మరలానైనా మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నా తండ్రి కాబట్టి ప్రతి ఒక్కరి మీద నీ కడవరి వర్షాన్ని కురిపించండి కడవరి ఉద్యమాన్ని కురిపించండి ప్రతి ఒక్కరునైనా వాళ్ళ పిలుపును వాళ్ళ ఏర్పాటును నిశ్చయం చేసుకోవాలా తండ్రి కాబట్టి నశించిపోతున్న ఆత్మల పట్ల భారంతోనైనా ప్రతి ఒక్కరూ ఆ రీతిగా సేవలో ముందుకు పోవాల ఎవరు ఎలాంటి ఐక్య విచారాలతో ఉండకుండా తండ్రి ఎలాంటి లోక సంబంధమైన వాటి మీద ఆకర్షించబడకుండా తండ్రి నీలో సంపూర్ణత కలిగి ప్రభ నీ ఉద్దేశాన్ని గ్రహించి నీ చిత్తాన్ని గ్రహించి నీ ఇష్టాన్ని తెలుసుకొని దానిని నెరవేర్చే వారిగా ఉండుటకునైనా ప్రతి ఒక్కరిని ఆ రీతిగా పడిపోయిన సేవకులందరినీ ప్రభ మరలానైనా నీ యొక్క నూతనమైన పరిశుద్ధాత్మతో వాళ్ళని అభిషేకించి పడిపోయిన వారిని నీ ఆత్మ వారిలోకి వచ్చినప్పుడే వాళ్ళు చక్కగా నిలబడగలడుపురావు ఆ రీతిగా నీ యొక్క ఆత్మతో నింపి అభిషేకించి నీ యొక్క ఆత్మ ప్రతి ఒక్క పడిపోయిన సేవకుణ్ణి నడిపించమని ప్రార్థిస్తున్నాం దేవా అలాగే నశించిపోతున్న ఆత్మలనైనా తండ్రి వాళ్ళందరి గురించి మేము ప్రార్థిస్తున్నాం వాళ్ళందరినీ రక్షణలు నడిపించండి అలాగే బ్లెస్ సిస్టర్ యొక్క కంటి చూపు నుంచి స్వస్థపరచండి దేవ కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ మారు మనసు రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎంతో మంది ఆసుపత్రుల్లోనైనా నానా విధములైన రోగముల చేత వ్యాధుల చేత పీడింపబడుతున్నారు ప్రభావనైనా ఎంతో మందినైనా దీర్ఘకాలిక రోగములతో బాధపడేవారు ఉన్నారు మరణకరమైన రోగములతో బాధపడే వాళ్ళు ఉన్నారు ప్రభా తండ్రి కబట్టి వాళ్ళందరి ఎందునైనా మీరు కనికరించండి తండ్రి వాళ్ళందరి పట్లనైనా మీ కృప చూపించి ప్రతి ఒక్కరిని వారి పాపాలు క్షమించి ప్రతి ఒక్కరికినైనా మీరు స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రతి అనారోగ్యముతో బాధపడే ప్రతి ప్రతీనైనా రోగాలతో బాధపడే వాళ్ళని అపవాద చేత పీడింపబడిన వారందరినీ ప్రభ మీరు స్వస్థపరచమని మేము ప్రార్థిస్తున్నాం ఐసీయూలో ఎమర్జెన్సీలో ఉన్న వాళ్ళందరినీ అయినా ఏ కూడా నశించిపోకుండా వాళ్ళందరి ఆయుష్ మీరు పెంచండి వాళ్ళు నాయన మారుమణుసు పొంది రక్షణ పొందిన నీ ద్వారా ప్రభా వాళ్ళు నాయన తరలోక రాజ్యంలో ప్రవేశించుటకు నీ కృపద ఇచ్చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతి సంఘమునైనా మడత లేనిదిగా మచ్చలేనిదిగా ఎలాంటి నిందలేనిదిగా పరిశుద్ధంగా నాయన వధువు వలెనైనా పరిశుద్ధంగా అలంకరించబడటకు పెండ్లి కుమార్తె కొరకునైనా ఎదురు చూచే వారిలాగా తండ్రి ప్రతి సంఘం ఉండాలా తండ్రి ముఖ్యంగా ప్రభా సంఘంలో ఉన్న స్వార్థాన్ని తొలగించండి నా ప్రభా వ్యక్తిగత గుర్తింపు కొరకు ప్రయాస పడే వారికి తండ్రి తండ్రి మీరే జ్ఞానం ఇవ్వండి తెలివినివ్వండి బుద్ధినివ్వండి ప్రభా నాయన స్వార్థంతో కాకుండా ప్రభా నాయన మీ ఇష్టాన్ని ఉద్దేశాన్ని నెరవేర్చేలాగా అనేకులను ప్రభా శిష్యులుగా చేసేలాగా ప్రభా ప్రతి సంఘాన్ని ప్రతి సేవకుడిని ఆ రీతిగా తండ్రి మీరు వారిని దర్శించి మాట్లాడమని ప్రార్థిస్తున్నాం వారిలో ఉన్న స్వార్థాన్ని తొలగించమని ప్రార్థిస్తున్నాం దేవానాయన అలాగే కేబీపీఎంలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభా వారి పిలిపును వాళ్ళ ఏర్పాటును నిత్యం చేసుకొని ప్రతి ఒక్కరు సేవలో ముందుకు పోవటకు మీ సహాయం దయచేయండి దేవనైనా ఎవరిలో కూడా ప్రభ ఎలాంటి నిర్లక్ష్యం ఉండకుండా తండ్రి ఎవరిలో కూడా ఎలాంటి లోక సంబంధమైన జీవితం ఉండకుండా ప్రతి ఒక్కరునైనా నీ కొరకు వెలిగింపబడేవారుగా చీకటిలో ఉన్న ప్రజలను వెలుగులోనికి నడిపించేవారిగా నీ సేవలో ఆ రీతిగా ముందుకు కొనసాగే వారిగా తండ్రి ప్రతి తలాంతులను ప్రభావ నీ నామ మహిమార్థంగానైనా వాటిని మహిమపరిచే వారిగా నైనా సహాయం దండి ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి ఆశీర్వదించండి వాళ్ళకున్న ప్రతి ఒక్క అవసరాలు అక్కరతలు దేవ మీ మహిమేశ్వర్యంలో తీర్చండి ఆయన ముఖ్యంగా ఎవరికైతే ఏ కుటుంబంలో అయితే ఇంకా నాయన మారు మనసు లేని వాళ్ళు ఉన్నారు రక్షణ పొందలేని వారు ఉన్నారు వారికి మారు మనసును రక్షణ దయచేయమని మేము ప్రార్థిస్తున్నాం దేవ అరీతిగా ప్రభా యొక్క గ్రూప్ మీద నాయన మీరు కలిగిన యొక్క ఉద్దేశాన్ని ఆలోచనని ప్రభావ ప్రతి ఒక్కరూ నెరవేర్చే వారిగా అరీతిగా ముందుకు అడుగు వేసే వారిగా ఉన్నటకునాయన ప్రతి ఒక్కరి పట్ల మీ సహాయం దయచేయమని మేము ప్రార్థిస్తున్నాం దేవ అలాగే సంతానం లేని వారి గురించి నిరుద్యోగం గురించి వివాహం గురించి చిల్డ్రన్స్ గురించి యవనస్తుల గురించి ఆర్థిక ఇబ్బందుల గురించి కుటుంబం గురించి వీటన్నిటి గురించి ప్రార్థిస్తుండగా ఎవరికైతే వివాహం కాలేదో వాళ్ళకి వివాహం అవటకు మీ సహాయం దయచేయండి ఎవరైతే ఉద్యోగం లేకుండా నిరుద్యోగంలో ఉన్నారో తండ్రి వాళ్ళకు మంచి ఉద్యోగాలు అనుగ్రహించండి వాళ్ళు చేస్తున్న యొక్క ఇంటర్వ్యూ ప్రయత్నంలో వాళ్ళని మీరు దీవించి ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి దేవా మంచి జాబ్ దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా ఎవరికైతే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయో అప్పులు ఉన్నారో తండ్రి వాళ్ళందరికీ మంచి మార్గాన్ని చూపించి ఆ యొక్క అప్పుల నుంచి తప్పించుకునే సహాయం మీరు దయచేయమని మేము ప్రార్థిస్తున్నాం దేవా ప్రతి చిన్న పిల్లలు ప్రాభ నీ బాల్యం నుండినైనా నీ సన్నిధిలో ఎదిగే బిడ్డలుగా ఉండాలా నీ యొక్క శిక్షలో బోధలో పెంచబడే బిడ్డలుగా ఉండాలా నీ ఎందు భయభక్తులు కలిగే బిడ్డలుగా ఉండాలా తండ్రి చిన్న బాల్యం నుండినైనా బాలుడైన సమయంలో ఏ రీతిగా అయితే ఎదిగిండో తండ్రి మీరు బాలుడిగా ఉన్నప్పుడు వయసునందు జ్ఞానమందు మనుషుల దయ ఎందు నీ దయ ఎందున ఎట్లా వద్దల్లారో తండ్రి ప్రతి చిన్న చిన్నపిల్లవాళ్ళు ఆ రీతిగా ఎదుగుటకు సహాయం దచ్చారు ప్రతి యవనస్తుడో తండ్రి నన్ను ఈ వాక్యం చేత వాళ్ళ నడకను శుద్ధీకరించుకోవాలా తండ్రి వాళ్ళ జీవితాలు మార్చుకోవాలా ఆ రీతిగా ప్రభావ వాళ్ళు కూడా మంచి సేవకులుగా మారాలా వాళ్ళ భవిష్యత్తుకు తగ్గట్టు మంచి ఆలోచనలు కలిగి ఉండాలా వ్యర్థమైన వాటి తట్టు తిరగకుండా వ్యర్థమైన మనసు పెట్టుకోకుండా వ్యర్థమైన వాటి మీద కాలక్షేపం చేసుకోకుండా వాళ్ళ జీవితాలు తండ్రి ఎవరు కూడా స్పాయిల్ చేసుకోకుండా ప్రతి ఒక్కరూనైనా ఒక గురి కలిగి ఒక టార్గెట్ కలిగిన దాని కొరకు ఆలోచన కలిగి కష్టపడి ప్రయాసపడి వాళ్ళ యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చుకునే వీరిగా అలా ప్రతి యవనస్తుని మీరు దర్శించండి దేవా లోక సంబంధమైన వాటి అన్నిటి నుంచి విడుదల దయచేయండి ముఖ్యంగా సోషల్ మీడియా వాటన్నిటి నుంచి ప్రతి యవనస్తుడికి విడుదల దయచేసి ప్రభ తండ్రి ప్రతి యవనస్తుడు నీ వైపు ఆకర్షించబడినైనా తండ్రి ఉండుటకు నీ కృపదయ చేయమని ప్రార్థిస్తున్నాం దేవ అలాగే నందన సాయి బ్రదర్ గురించి శృతి సిస్టర్ గురించి గిద్యోనబాబు గురించి లక్ష్మమ్మ గురించి ప్రమిళమ్మ సిస్టర్ గురించి ప్రార్థిస్తుండగా వీళ్ళు కలిగి ఉన్న అనారోగ్యం ఏదైనా కానీ ప్రభా మీరు పొందిన గాయముల చేతనే స్వస్థత ప్రభ నాయన ప్రతి ఒక్కరిని మీ యొక్క గాయమైన అస్తముల ద్వారా ముట్టండి తాకండి ప్రతి ఒక్కరికినైనా వాళ్ళు కలిగి ఉన్న అనారోగ్యం నుండి వారు కలిగి ఉన్న బాధల నుండి శ్రమలన్నిటి నుంచి నైనా ఏసుక్రీస్తు పరిశుధ నామంలో సంపూర్ణమైన స్వస్థత విడుదల కలుగును గాక దేవ ప్రతి ఒక్కరికి నీ పర్లోకపు శాంతి మనము నెమ్మది కలుగును గాక ఏ కుటుంబంలో అయితే ఇంకా ఎవరైతే మారు మనసు రక్షణ పొందలేని వాళ్ళు ఉన్నారో తండ్రి వాళ్ళందరూ మారు మనసు పొంది రక్షణ పొంది నీ కొరకు గొప్ప సాక్షులుగా ఉండులాగిన ప్రతి కుటుంబంనైనా నీ సేవలోనైనా ముందుకు కొనసాగాల ఆ రీతిగా వీరి పట్ల మీ కార్యం జరిగించమని మేము ప్రార్థిస్తున్నాం దేవా అలాగే అభిజ్ఞాని చిన్నబాబ గురించి సుందరరావు బేదర్ గురించి రేణుకా సిస్టర్ గురించి దేవి సిస్టర్ గురించి సరితా సిస్టర్ గురించి లక్కీ అనే వీళ్ళ గురించి మేము ప్రార్థిస్తుండగా ప్రతి ఒక్కరిని దేవా అరికాలు మొదలుకొని నాయన నడినెత్తు వరకు ముట్టండి నడినెత్తు వరకు తాకి ప్రతి ఒక్కరికి నైనా మీరు స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్కరి పట్ల మీ కనికినము మీ దయ చూపించమని ప్రార్థిస్తున్నాం దేవ వాళ్ళు కలిగి ఉన్న యొక్క సమస్యలు అనారోగ్య సమస్యలు అన్నిటి నుంచి దేవ ఏసు పరిశుద్ధ నామంలో స్వస్థత కలుగునుగాక దేవ ప్రభని వెలుగుని నాయన వారి మీద ఏసుక్రీస్తు నామంలో ప్రకాశించనుగాక ప్రతి చీకటిని ఏసుక్రీస్తు నామంలో పారద్రోలి తండ్రి వాళ్ళందరికీ మంచి ఆయుష్నిచ్చి వాళ్ళందరికీ మంచి ఆరోగ్యాన్ని స్వస్థతనిచ్చి ప్రతి ఒక్కరిని నాయన మీకు వరకు సాక్షులుగా నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం గొప్ప దేవా నాయన అలాగే నేను ఏ కుటుంబంలో ఎవరైతే ఇంకా మారు మనసు లేని వారు ఉన్నారో రక్షణ పొందని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ మారు మనసు రక్షణ దయచేమని ప్రార్థిస్తున్నాం దేవ అలాగే అనసికానే బాబు గురి పాప గురించి నాగేశ్వరరావు బ్రదర్ గురించి బ్రదర్ రమేష్ గురించి నాగరాజ్ బ్రదర్ గురించి అశోక్ బ్రదర్ గురించి సోనీ సిస్టర్ గురించి వీళ్ళ గురించి కూడా ప్రార్థిస్తుండేగా వీళ్ళందరినీ మీరు అధికరించండి మీ కృప చూపించండి ప్రతి ఒక్కరిని అరికాలు మొదలుకొని దేవ నడినెత్తు వరకు ముట్టి తాకి స్వస్థపరచండి వాళ్ళ కలిగి ఉన్న అనారోగ్యమేదైనా కానీ వాళ్ళ కలిగి ఉన్న బాధ ఏదైనా కానీ ఏ సమస్య అయినా కానీ అది ఏసుక్రీస్తు పరిశుద్ధ నామంలో వాటన్నిటి నుండి విడుదల స్వస్థత వారికి కలుగునుగాక దేవ ఏ కుటుంబంలో ఎవరికైతే ఇంకా మారు లేదో రక్షణ లేదో వాళ్ళందరికీ మారు రక్షణ ఏసుక్రీస్తు పరిశుద్ధ నామంలోనైనా ఈ ప్రార్థించిన ప్రతి ఒక్కరికి వారి కుటుంబ సభ్యులందరికీ కలుగునుగాక తండ్రి మీ పాపములు ఒకనితో ఒకడు ఒప్పుకొనిడి అప్పుడు మీరు స్వస్థత పొందునట్లు ఒకని గురించి ఒకడు ప్రార్థన చేయడి అన్నావు ప్రభ కాబట్టి వీళ్ళు పాపం చేస్తున్నారో తండ్రి తండ్రి వారి పాపాలు ఉంటే నాయన నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం దేవ వారి పక్షాన దేవ మేం విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం వాళ్ళందరికీ స్వస్థతనైనా ఆ వాక్యాన్ని బట్టి ఆ లేఖనాన్ని బట్టి ఈ ప్రార్థించిన ప్రతి ఒక్కరికి నాయన యేసు పరిశుద్ధ నామంలో ప్రతి ఒక్కరికి నీ స్వస్థత కలుగునుగాక దేవ ప్రతి ఒక్కరు నయమాను ఏ రీతిగా అయితే తను శుద్ధీకరించబడి నిన్ను మహిమ పరిచేవాడిగా ఉన్నాడు ఆ రీతిగా వీళ్ళందరూ స్వస్థత పొంది నేను మిమ్మల్ని మహిమ పరిచే వారిగా మీ కొరకు సాక్షులుగా ప్రతి ఒక్కరిని నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం ఆ రీతిగా దేవ ఈ ప్రార్థనలో జాయిన్ అయిన ప్రతి ఒక్కరిని ప్రతి సిస్టర్ని బ్రదర్ని వారిని వారి కుటుంబ సభ్యులందరినీ మీరు దీవించండి ఆశీర్వదించండి ప్రతి కుటుంబంలో దేవా మీ పరలోకపు శాంతి సమాధానం నెమ్మది దయచేమని ప్రార్థిస్తున్నాం ఏ కుటుంబంలో ఎలాంటి ఇరుకులు ఉన్నాయో ఇబ్బందులు ఉన్నాయో ఎవరికి ఎలాంటి అవసరాలు ఉన్నాయో అక్రతలు ఉన్నాయో దేవ సమస్తమురిగిన దేవుడు ప్రతి ఒక్కరి హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు కాబట్టి ప్రతి ఒక్కరికినైనా తండ్రి మీ క్రీస్తు మహిమేశ్వర్యంలో ప్రతి ఒక్కరి అవసరాలు అక్రతలు వాళ్ళు కలిగిన ప్రతి సహాయమునైనా నేనుండి ఏసు క్రీస్తు నామంలో ప్రతి ఒక్కరికి కలుగును దాకా ప్రతి కుటుంబాన్ని తండ్రి ఉన్నత స్థితికి మీరు లేవనెత్తండి వాళ్ళు వెళ్ళే జాబుల్లో కానీ రాకపోకల్లో కానీ ప్రతి విషయంలో ప్రతి ఒక్కరికినైనా మీరు తోడుగా ఉండండి వారి మీ దూతల కాపుదల నిత్యము ఉంచమని మేము ప్రార్థిస్తున్నాం దేవ ఆ రీతిగా తండ్రి మీ మందిర ఆవరణములో ఒక దినము గడుపుట వెయ్యి దినములు కంటే శ్రేష్టం అన్నవు దేవ కాబట్టి ఇట్టి శ్రేష్టము ధన్యత ఈ దినం మాకు అనుగ్రహించినందుకు నీ సన్నిధిలోనే సంపూర్ణమైన సంతోషము నీలోనే ఆనందము నీ కుడి చేతిలోనే నిత్యము సుఖములు కలవన్నవు ప్రభావ ఆ రీతిగా తండ్రి దిన దినమునైనా ఇట్టి దినాన్ని మాకు ఏర్పాటు చేసి ప్రతి దినమునైనా మా పట్లనైనా నీ యొక్క నూతనమైన కృప వాత్సల్యత మాకు చూపిస్తున్నందుకు నీకే వందనాలు ఆ రీతిగా నీ సన్నిధిలో వండుటకు ఇచ్చిన సమయానికై తండ్రి నీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఇంకా తండ్రి ఎవరైతే ప్రభా నైనా నేను ప్రార్థించడం చేయలేదో వారిని కూడా మీరు కనికరించి కృప చూపించి వారు కలిగిన ఉద్దేశాన్ని ఇష్టాన్ని నాయన మీరు నెరవేర్చి వారిని కూడా మీకు వరకు సాక్షులుగా నిలబెట్టుకోమని ఆ రీతిగా చేసిన ప్రతి ప్రార్థనలు ఆయన జవాబు నాయన ఏసుక్రీస్తు పరిషత్ నామంలో నైనా మాకు కలిగింది మేము సంపూర్ణంగా నమ్ముచున్నాము హరితిగా తండ్రి మీరు ప్రతి ప్రార్థనకు జవాబిచ్చిన దాన్ని బట్టి నాయన నీకు వందనాలు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ అలాగే తండ్రి వాక్యం చెప్పిన బ్రదర్ ని కూడా మీరు దీవించండి ఆశీర్వదించండి ఇంకా దేవా తండ్రి మీ సేవలో బలంగా వాడుకోండి తనకి ఏ అవసరం ఉందో ఏ అక్రత ఉందో తండ్రి నాయన ప్రతి అవసరమో ప్రతి అక్రతని మహిమశ్వర్యంలో తీర్చి తన హృదయంలో ఉన్న ప్రతి దుఃఖాన్ని బాధ నివారణ అన్నిటినీ తీసివేసిన ఆయన తనను తన కుటుంబాన్ని కూడా మీకు వరకు గొప్ప సాక్షులుగా నిలబెట్టుకోమని వారి పట్ల కూడా మీ యొక్క మెండైన దీవెనలు ఆశీర్వాదాలు దయచేయమని ఆ రీతిగా యొక్క ఆరాధనలు ఉన్న ప్రతి ఒక్కరికి యొక్క మెండైన దీవెనలు ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి తండ్రి నీ మందిరంలోనే సంతృప్తిగా ఉంటుందన్న ఉదేవా సమృద్ధి ఆ సమృద్ధిని ప్రతి ఒక్కరికి ప్రతి కుటుంబానికి దయచేయమని ఏసు క్రీస్తు పరిశుద్ధ నామంలోనైనా తండ్రి నికు ప్రార్థించిన ఆయన నిన్ను అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు కృప ఈ ఆరాధనలో జాయిన్ అయిన మనందరికీ మన కుటుంబీకులకు రక్త సంబంధికులకు బంధువులకి మిత్రులకు శ్రేయోభిలాషులకి ఎవరి గురించి అయితే ప్రార్థించినామో విజ్ఞాపనం చేస్తున్నామో ఆ అనారోగ్యంతో బాధపడుతున్న వారందరికీ వారి కుటుంబ సభ్యులకి అలాగే ఈ లోకంలో ఉన్న సకల పరిశుద్ధులకి మరీ ముఖ్యంగా ఎక్కడైతే క్రైస్తవుల పట్ల దాడులు జరుగుతున్నాయో ఎవరైతే శోధనలో శ్రమంలో ఇరుకుల్లో ఇబ్బందుల్లో అపాయాల్లో ఆపదల్లో రోగాలతో పీడింపబడుతున్న వారు బాధింపబడుతున్న వాళ్ళందరికీ మనందరికీ సదాకాలం మనందరికీ తోడుగా ఉండి మనల్ అందరినీ నడిపించిన సిస్టర్ అందరిస్ అండ్ సిస్టర్స్ అందరికి ప్రైజ్ లా